ీ నమరి ఓం శ్రుతిస్మృతిమాలయ భగవత్పాదశంకరం లోకశంకరం రూపమస్ేహ తథోపలభ్య నాంతో నాప్రతి అశ్వత్థమే సువిరూఢమూలం సంగశస్ దృఢే నో నూపమస్తిహ తథోపలభ్యతే జగన్మి్యాత్వాన్ని గురించి కొంత విచారము చేసి ఉన్నాము సో జగత్తు అనేది మనకి ఏమనిపిస్తుందంటే యథార్థంగా ఉన్నట్టు దానికి ఒక విస్తృతి విస్తారము ఉన్నట్టు ఒక డెప్త్ లో ఉన్నట్టు అనిపిస్తుంది అలా అనిపిస్తుంది మీరు సినిమా చూస్తున్నారనుకోండి ఒక పెద్ద సముద్రంలో షిప్పు వెళ్తూ ఉంటుంది సినిమాలో ఎందుంటే మనకు అనిపిస్తాం అమ్మ పెద్ద షిప్పు అనిపిస్తుంది సముద్రం ఎంత గంభీరంగా ఎంత విశాలంగా ఉందో అనిపిస్తుంది సబ్మెరీన్ వెళ్తుంది అనుకోండి అమ్మోబాబు ఎంత లోతులో ఉందో ఈ సబ్మెరీన్ అనిపిస్తుంది ఇవన్నీ అనిపిస్తాయి వాస్తవంలో అది టూ డైమెన్షన్సే ఉంటాయి అక్కడ టూ డైమెన్షనల్గా ఉంటుంది సినిమా ఫ్లాట్ స్క్రీన్ అని వెళ్ళలేదండి మీరు ఫ్లాట్ స్క్రీన్ అని ఫ్లాట్గా ఉంటుంది అక్కడ విష లేదు లోతు లేదు దెర్ ఈజ్ నో డెప్త్ దెర్ ఈజ్ నో విడ్ దెర్ ఈజ్ నో లెంగ్త్ సో దానికి వైశాల్యము లేదు లోతు లేదు ఏమీ లేదు దానికి ఏమీ వాస్తవికత లేదు అక్కడ ఉన్న వాస్తవం ఏమిటంటే చూసేవాడు మాత్రమే సత్యము మొత్తం సినిమా దృష్టాంతంలో చూసేవాడు మాత్రమే సత్యము చూడబడేది సర్వము ప్రతీతియే తప్ప ఉన్నది కాదు ఈ జగత్ అలాంటిది అక్కడ అంతా ప్రతీతి తప్ప ఉన్నది కాదు న్నారు ప్రతీత్య సముత్పాద్యం అన్నారు జగత్తు పుట్టిందన్నారు ఎప్పుడు పుట్టింది మీకు ఎప్పుడు కనపడిందో అప్పుడు పుట్టింది సినిమా ఎప్పుడు పుట్టింది మీరు చూడడం ప్రారంభించినప్పుడు సినిమా పుట్టింది జగత్తు కూడా అంతే అది యథార్థం కాదు తర్వాత మీ హృదయం మీ మనస్సులో జగత్తు అనే భావన ఏది గలదో అదే జగత్తు అంటారు ఇదంతకంటే వేరే జగత్త దీనికి మీకు ప్రూఫ్ కావాలి దృష్టాంతం కావాలంటే స్వప్నం స్వప్నం ఎప్పుడు ప్రారంభమవుతుంది స్వప్న జగత్తు ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే స్వప్న జగత్తు మీరు స్వప్నం చూడడం ప్రారంభించినప్పుడే స్వప్న జగత్తు ప్రారంభమవుతుంది స్వప్న జగత్తుకి ఏజ్ ఉండదు ఇప్పుడు మీరు స్వప్నంలో యాభై ఏళ్ల వాడిని చూస్తారు ఐదేళ్ల పిల్లాలని పిల్లాడిని చూస్తారు స్వప్నం మొదలైంది యాభై ఏళ్ళ పెద్ద అయినా అరవై ఏళ్ళ పెద్ద అయినా ఐదేళ్ళ పిల్లవాడిని తీసుకుని అక్కడికో వెళ్తున్నాడు స్వప్నంలో ఇప్పుడు ఆ అరవై ఏళ్ళ పెద్ద అయిన వయస్సు ఎంత ఒక క్షణం ఐదేళ్ళ కురాడు వయస్సు ఎంత ఒక క్షణం రెండింటి వయస్సు ఒక క్షణమే కానీ మీకు ఎలా అనిపిస్తుంది మీడు అరవై ఏళ్ళవాడు వాడు ఐదేళ్ల వాడు అనిపిస్తుంది స్వప్నం అలా ఉంటుంది ఈ జగత్తు కూడా అంతే ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది జగత్తు ఉదయం మీరు నిద్ర లేచినప్పుడు ప్రారంభమవుతుంది స్వప్నము వలే మీరు నిద్రపోగానే అంతర్ధానం అయిపోతుంది ఇది ఒక సంగతి గమనించదగ్గది తర్వాత జాగ్రత్త అవస్థలు ఇది స్వప్న దృష్టాంతం అది మీరు జాగ్రత్త అవస్థలోనే తెలివిగా ఉండి ధ్యానంలో కూర్చొని మనస్సుని నిశ్చలంగా పెట్టారనుకోండి అంటే మనస్సు స్టిల్ కదలిక లేకుండా ఉందనుకోండి ఏ కొద్దిసేపన అంటే అప్పుడు ఏమవుతుందో తెలుసునండి మీకు జాగ్రత్త అవస్థ ఉండనే ఉండదు జాగ్రత్త అవస్థ అంతర్ధానం అయిపోతుంది జాగ్రత్త అవస్థ మళ్ళీ ఉండ మళ్ళీ రా ఎప్పుడు వస్తుంది మనస్సు కదిలినప్పుడే జాగ్రత్త అవస్థ ఉంటుంది మనస్సు సుఖరాము కదలకుండా నిశ్చలంగా ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థ అనేది ఉండనే ఉండదు ఏముంటుందో అది ఉంటుంది జాగ్రత్త అవస్థ అయితే ఉండదు దాన్ని బట్టి జాగ్రత్త అవస్థ అంటే ఏమిటని తేలింది మీకు మనస్సు యొక్క చలనమే జాగ్రత్త అవస్థ అని నిర్ధారితమైనది కదా జాగ్రత్త అవస్థలో అంతర్భాగంగానే జగత్తు ఉంటుంది కాబట్టి మనస్సు కదిలినప్పుడు జగత్తుంది మనస్సు కదలకపోతే జగత్త లేదు అంచేతనే స్వామి వివేకానంద ఆరోగ్యమైన చెప్పారు ఆయన ఏమన్నారంటే నువ్వు జగత్తు జగత్ అని గింజుకుంటూ గింజుకోవడం అంటే తెలుసు కదా జగత్తు జగత్ అని గింజుకుంటున్నావు అది సత్యమని గింజుకుంటున్నావు ఈవెన్ యూ షుడ్ యాక్సెప్ట్ ఆయన ద్వైతిని ఉద్దేశించి అంటారు ఈవెన్ యూ షుడ్ యాక్సెప్ట్ నీవు కూడా ఒప్పుకు తీరాలి ఏమిటి ఒప్పుకు ఇంద్రియములు మనస్సు పనిచేసినప్పుడు మాత్రమే జగత్తు యొక్క అనుభవం ఉంటుంది అని నువ్వు కూడా ఒప్పుకు తీరాలి అంటే మేము ఒప్పుకోం సరే ఒప్పుకోబితే వెళ్ళి ఎక్కడైనా కూర్చోండి పిచ్చి కూర్చుంటే చాలా రోకల చుట్టం అన్నట్టు అక్కడికి ఒప్పుకోబితే ఏమైనట్టు అక్కడికి ఒప్పుకోబతే మానే బుద్ధిమంతుడు అయితే ఒప్పుకు తీరాలి ఏమని మనస్సు ఇంద్రియముల వ్యాపారము లేని సమయములో జగత్ అనేది లేదు అని అంగీకరించాలా అక్కర్లేదా మీరు అది అంగీకరిస్తే జగత్ ఇస్ రిలేటివ్ టు ద మైండ్ అండ్ ది సెన్సార్గన్స్ అని తేలుతుంది ఇట్ ఈజ్ రిలేటివ్ టు ద మైండ్ అండ్ సెన్సార్గన్స్ ఇట్ ఈజ్ నాట్ అప్సల్యూట్ యథా అప్సల్యూట్ అంటే తనంత తానుగా యథార్థముగా ఉండి దానిని అప్సల్యూట్ అంటారు జగత్ అయితే అప్సల్యూట్ కాదు మనస్సు సెన్సార్గన్స్ ఉన్నప్పుడే జగత్తున్నది కాబట్టి దొందు దొందే మనస్సు సంసారధనుసు ఉంటే జగత్తుంది జగత్తు ఉన్నప్పుడు మనస్సు సంసారధనుసు ఉంటాయి బూత్ ఆర్ రిలేటివ్ టు ఈ చటార్ అండ్ బూత్ ఆర్ ఈక్వల్లీ అన్యల్ అనివే సో ఇదంతా ఊరికే మళ్ళీ ఇంకోసారి అలా గుర్తు చేయటం అలవాటు అంటే యథాంతలు అలాగే ఉంటారు ఒకసారి గుర్తు ఈ జగత్ మిథ్యా అనేటువంటి విషయాన్ని తెలుసుకుని మనం ఏం చేయాలి ఈ సంసార వృక్షమును కూకటి వ్రేళ్లతో సహా తెల్లగించి పారవేయవలెము అంటే మన దానితో ఒక ఆయుధం ఒక శస్త్రం ఒకటి ఉండాలి కదా అంటే అసంగ శస్త్రేణ దృఢైన చెత్వ అసంగత అనే శస్త్రంతో ఈ సంసార వృక్షాన్ని మీరు దూరం చేసుకోవచ్చును అసంగశస్త్రం చాలా ఇంపార్టెంట్ అది ఆగి అక్కడ ఆగి ఉన్నాం మనం దాన్ని దాన్ని కంటిన్యూ చేస్తే చాలా విలువైన శ్లోకాన్ని ఒకదాన్ని పూర్తి చేసిన వాళ్ళం అవుతారు సో శంకరుడు అంటారు అసంగశస్త్రేణ అదండి అసంగము అనే ఆయుధము ఏమిటి అసంగం అంటే ఏమిటి అసంగ పుత్రవిత్తలోకైషనాది భోగ్యుత్నం దాన్ని అసంగము అని అంటారు సంగము లేకుండా ఏమిటి వ్యుత్థానం వ్యుత్థానం అంటే వి ఉత్తు స్థానం సకారం పోతుంది ఇప్పుడు ఇప్పుడు ఇత్ అంటే ఏ లెవెల్లో ఉన్నదో ఆ లెవెల్కి పైకి వెళ్ళాలి దాన్ని ఉత్నము అంట ఇప్పుడు నేల మీద ఉన్నవాడిని అరే నేల మీద ఉద్దిర ఆ ఎత్తుగా ఉన్న టేబుల్ మీదో కుర్చీలోనో కూర్చో అని చెప్పామనుకోండి అప్పుడు వాళ్ళు లేచి వెళ్ళి ఆ ఎత్తు మీద కూర్చోవాలి దాన్ని ఏమంటారు ఉత్తా ఇంకా బి ఉంది బి అంటే తెలిసిన వీడు అటు కేసు చూస్తూ కూర్చున్నా చదువుకు విద్యార్థి చదువుకునే విద్యార్థి నేల మీద కూర్చుని రోడ్డు చూస్తున్నాడు అనుకోండి అప్పుడు వాడికి ఏమని చెప్తారంటే అదే నేల మీద కూర్చుని రోడ్డుకే చూడడం కాదు చక్కగా ఆ టేబుల్ మీద కూర్చోవు ఆ బెంచ్ మీద కూర్చో ఎత్తు మీద రోడ్డు చేసి చూడడం కాదు రోడ్డు వైపు వీపు పెట్టి అటువైపు చూస్తూ కూర్చోండి దాన్ని వ్యుత్థానం అంటారు వి అంటే విపరీత దిశలో ఉత్ పైకి వెళ్ళి ఉంటారు ఇప్పుడు దీన్ని వ్యుత్థానం అంటారు అంటే ఏమిటి యు టర్న్ యువర్ అటెన్షన్ అవే వి అండ్ గో బియాండ్ ఉత్ స్టేదే వ్యుత్థానం అంటే మరి అది ఈ పాఠాలు ఎలా ఉంటాయంటే కొంచెం సంసారంలో బాగా లోతుగా ఉన్న వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటాయి ఈ పాఠాలు వేదాంత పాఠాలు ఇలాగే ఉంటాయి ఇప్పుడు లౌకికులు జనులు ఎలా ఉంటారంటే మహాత్ముల దగ్గరికి వెళ్తారు ఎందుకు వెళ్తారో తెలిసిన వాళ్ళు సతమతమవుతూ ఉన్న సంసారాన్ని సత్యమై భ్రమించి ఆ సత్యమని భ్రమించే సంసారాన్ని సర్దుబాటు మహాత్ములు చేస్తాడేమో అని మహాత్ములు దగ్గరికి వెళ్తారు ఇప్పుడు మహాత్ములు ఏం చెప్పాలి రేపు నాన్న సంసారం సత్యం కాదురా అని చెప్పాలి కదా వాళ్ళు చెప్పరు వాళ్ళది సత్యమే అంటారు దాంట్లో ఉపాయాలు ఏమో చెప్తారు మోపు చెప్పారు కదా మీరు పామును కొట్టడానికి కట్టెల మోపు మోస చేస్తున్నాడు యాభై కట్టెలు మోస్తున్నాడు ఎందుకు రా అంటే పావులు కొట్టడానికి ఏం పావులు కొడితే ఏం పావులు ఉన్నాయి ఆ కట్టెలు మోస్తుంటాం మీ అర్థం అనివే ఈ కథ అంతా మామూలే సో అసంగ అసంగ అంటే అటాచ్మెంటు లేకుండా చూడండి జీవితంలో మీరు ఎప్పుడైనా దేనికైనా అతుక్కున్నారే మీరు ఖర్చు అది దట్ ఈస్ ది లా You are bound to suffer. That is the law. So, if you are not alone, you will suffer. If you are not alone, you will suffer. If you are not alone, you will suffer. Then, if you are not alone, you will suffer. మీరు చాలా బెటర్ ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది చాలా దుఃఖరూపమైనటువంటి వెలని చెల్లించాల్సి ఉంటుంది నా భోగములు ఈ భోగములు అనేవి ఎలా ఉంటాయో తెలుసునండి మీరు భోగాల వెంట వెళ్ళారా యువనల్లోనూ మధ్య వయస్సులోనూ భోగాల వెంట భోగాలకే నుంచి వ్యుత్థానం చేసేయాలి వ్యుత్నం చేయకుండా వాటి వెంట పడ్డారా డయాబెటీస్ హైపర్ తర్వాత బబెల్ సిండ్రోమ్స్ సోరియాసిస్ ఇలాంటివి ఇవ్వబడుతుంటాయి ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇవన్నీ అంటే వీటి ఈ భోగాలు వెంట పడడం కారణంగా మనస్సులో అలర్జడీ ఆందోళన పెరిగి సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు మనస్సులోని అలర్జడీ ఆందోళనల మూలంగా ఈ వ్యాధుల్లో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ వస్తాయి వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు మీకు హార్ట్ ప్రాబ్లం ఉన్నదా మా దగ్గర మందు తీసుకున్నట్లయితే మీ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తామని అడ్వర్టైజ్ చేస్తాడు ఆ అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ ఉంటుందో తెలిసినా సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర పెద్ద బిల్ బోర్డు ఉంటుంది ఎలక్ట్రిక్ దీపాలతో విద్యుత్ దీపాలతో అలంకరింపబోర్ ఉంటుంది నేను ఒకసారి వాకప్ చేస్తాను ఈ బిల్ బోర్డుకి ఖర్చు ఎంత అవుతుందండి నెలకి ఇరవై లక్షలు అవుతుందని నేను బిల్ బోర్డు ఇరవై లక్షలు అయ్యే ఖర్చు అయ్యి పొందే ఇరవై లక్షలు అయితే ఐదు లక్షలు వేసుకోండి ఐదు లక్షలు దాని మీద ఖర్చు ఆ ఖర్చు ఎక్కడి నుంచి వసూలు చేస్తాడు మీ దగ్గర నా దగ్గర వసూలు చేస్తుంది హార్ట్ వీడికి హార్ట్ అటాక్ వచ్చేసాడు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు వాడేదో మందు వైద్య ఉదయం చేసే మందు ఇచ్చి ఇచ్చాడు ఆ బిల్లు చూసి వీడు హార్ట్ మళ్ళీ అటాక్ వచ్చి పడిపోయాడు ఈ సంసారం ఉంది చూసారా ఇంత కష్టలమైనది ఇదే కా తప్ప మరి ఒకటి లేదు కాబట్టి ఏదో సంసారంలో ఉన్నప్పుడు సంసార పక్షంలో చిన్న చిన్న భోగాలు ఉండడంలో తప్పేం లేదు కానీ భోగం అనేప్పటికీ జాగ్రత్తగా ఉండాలి కాషస్గా ఉండాలి ఇంత భోగం మనకు అవసరమా ఇంత ఇంత భోగం ఆవశ్యకమా అని ఎప్పటికప్పుడుకి మీరు ప్రశ్న వేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ప్రశ్న వేస్తారు ఇప్పుడు గులాబ్ జాము సర్వ్ చేస్తున్నారనుకోండి రెండు వేస్తూ ఉంటారు రెండు అవసరమా అని మీరు ప్రశ్న వేస్తుంది ఒకటి చాలు అని గట్టిగా చెప్పాలి రెండు వేసేస్తారు ఆ ఒకటి కూడా అంతా నోట్లో వేసేసుకోవటం ఆవశ్యకమా అని అలాగా ఒక లోభి డబ్బు ఖర్చు పెట్టేప్పుడు ఎలా ఆలోచిస్తాడో భోగాల విషయంలో బుద్ధిమంతుడు అలా ఆలోచిస్తాడు ఈ భోగము ఆవశ్యకమా ఈ భోగం వెంటబడితే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అని ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ ఆ మధ్య వయస్సులోను యవ్వనంలోనూ మధ్య వయస్సులోనూ కాషస్గా ఉన్నవాడు మాత్రమే వాడు గట్టెక్కగలుగుతాడు ఈ సంసారం ఉన్న సముద్రాన్ని దాటగలుగుతాడు భోగాల్లో పడ్డాడంటే వాడు ఖర్చు సంగము ఎక్కడి నుంచి వస్తుందో తెలుసునండి సుఖేచ్చ నుంచి సంగము వస్తుంది మీరు ఈ సంసారము నుండి సుఖమును సంపాదించాలని మీరు ఎప్పుడైతే ప్రయత్నం చేసినారో అప్పుడే సంగము ఆరంభమవుతుంది సంగమనే విష అక్కడ ఉన్నది సంసారమునందు సుఖేచ్చ మరి సంసార విషయంలో ఏముండాలి సుఖేచ్చ ఉండకపోతే ఏముండాలి సంసారం విషయంలో ూటీ బుద్ధు కర్తవ్య బుద్ధి తప్ప సుఖేచ్ఛ ఉండకూడదు ఈ సంసారంలో మనం వీళ్ళతో వ్యవహరించేప్పుడు మన కర్తవ్యాన్ని మనం చెయ్యాలి అనే ఉండాలి తప్ప సుఖేచ్ఛ ఉండకూడదు ఇప్పుడు ఒక వస్తువు ఉందనుకోండి ఈ వస్తువుని సంపాదించి భద్రపరిచి దీన్ని ఈ విధంగా మెయింటైన్ చేయటం నా కర్తవ్యము అందుకోసం దాన్ని మెయింటైన్ చేయాలి తప్ప ఈ వస్తువు నుంచి నేను సుఖమును కోరి దాన్ని మెయింటైన్ చేస్తున్నాను అంటే మీకు సంఘం ఏర్పడుతుంది అలాగే వ్యక్తులతో వ్యవహరించేప్పుడు కూడా ఈ వ్యక్తుల ఏడల నా కర్తవ్యాన్ని నేను చేయాలి నా డ్యూటీ నేను చేయాలి అనే వేసి మీరు మీరు వాళ్ళతో వ్యవహరించాలి తప్ప ఈ వ్యక్తి వల్ల నాకు ఈ భోగము లభి లభిస్తుంది లభించాలి అని మీరు అనుకున్నారే పడిపోయారు గోతులో అంటే దానివల్ల కలిగే దుఃఖము ఇంత అంతా కాదు సో కాబట్టి సుఖేచ్ఛ ఉండకూడదు పుత్ర పుత్రేషన్ అని చెప్పబోతున్నారని సంతానము మనం సంతానము విషయంలో ఎలా ఉండాలంటే కర్తవ్య బుద్ధిని కలిగి ఉండాలి తప్ప సుఖేచ్ఛతో సంతానమును చూడనే రాదు సుఖేచ్చ అంటే ఏమిటి ఈ పుత్రుడు నాకేదో ఉపకారం చేస్తాడు పెద్దవాడైన తర్వాత నాకు రెస్పెక్ట్ ఇస్తాడు తల్లి తండ్రులు ఎలా ఉంటారో తెలుసిన పేరెంట్స్ పేరెంట్స్ జనరల్గా నేను చెప్తున్నా అందరూ నా అభిప్రాయం కాదు ఎవరో పుణ్యాత్ములు కొంతమంది ఎక్సెప్షన్స్ ఉంటారు మీరు పేరెంట్స్ తండ్రులు ప్రతి తండ్రి కూడా హర్ట్ అయిపోయి ఉంటాడు కొడుకులు కూతురుల విషయంలో హర్ట్ అయి ఉంటాడు తల్లి ఎలా ఉండదు తల్లి హర్ట్ అవ్వదు ఆవిడ శివుడు విషాన్ని మింగేసినట్టుగా ఈ హర్త్నంతనే కూడా డైజెస్ట్ చేసేసుకుంటుంది ఆవిడ హర్త్ అవ్వదు ఈగో ఉండదు తల్లికి అంచేత ఆవిడ హర్త్ అవ్వదు తండ్రికి ఈగో ఉంటుంది వాడు హర్త్ అయిపోతూ ఉంటాడు కొడుకుతో ఫోన్ చేసేదే ఒకసారి నీతో మాట్లాడాలి రా అంటాడు అంటే ఆగ్ నాన్నగారు నేను బిజీగా ఉన్నానంటాడు అనేప్పటికి దీన్ని హర్త్ అయిపోతాడు అరే వీళ్ళని నేను పెంచి పెద్ద చేశాను ఉద్యోగం కూడా నేనే ఏర్పాటు చేశాను వాడు బీటెక్ చదువుతుంటే తల మొదలు ఫీజులు కట్టివాడిని ఇప్పుడు కూడా ఉండండి ఆగండి అంటున్నాడని చెప్పేసి వీడు హత్య భయంకరంగా హత్యత ఉంటాడు ఇమేజ్ చాలా చిత్రంగా తండ్రి అన్నవాడు ప్రజ కూడా హత అయిపోతాయి ఎందుకు హత్యయ్యాడంటే అది కొడుకు తప్పు అనుకుంటాడు వీడు కొడుకు తప్పు కాదు కొడుకు నుంచి నీవు అపేక్షించటం అనే దోషము నీ ఎందుకు కాలేదు నీవు సంగారిని చేసావు దానికి వెల చెల్లిస్తున్నావు సంఘానికి వెల చెల్లిస్తున్నాము మరి అయితే పుత్రుల విషయంలో ఎలా ఉండాలి వీళ్ళు పెంచి పెద్ద చేయటం నా యొక్క ధర్మము కర్తవ్యము కన్నందుకు వీళ్ళు పెంచి పెద్ద చేయటం నా ధర్మము కర్తవ్యము ఆ ధర్మాన్ని ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించేసి చేతులు పని మానసికంగా సన్యాసైపోవాలి వేషం సన్యాస వేషం లేకపోయినా పర్వాలేదు మానసికంగా సన్యాసైపోవాలి దాన్ని వ్యుత్థానము అంటారు దేని నుంచి వ్యుత్థానం చేయాలి అంటే సంఘము ఉన్న ప్రతి చోట వ్యుత్థానం చేయాల్సి ఉంటుంది అదే లెవెల్లో దానికేసే చూస్తూ కూర్చుంటే సంఘము దాని లెవెల్ పైకి వెళ్ళిపోయి దానివైపు అభి దానికి విరుద్ధంగా విరుద్ధ దిశలో చూడడం ప్రారంభిస్తే అది వ్యుత్థానం ఇప్పుడు డబ్బు ఉందనుకోండి డబ్బు లెవెల్లో కూర్చొని డబ్బు లెక్క పెట్టుకుంటూ డబ్బుకేసే ఆలోచించుకుంటూ డబ్బే కూర్చుంటే సంఘము డబ్బు ఆలోచన నుంచి పైకి వెళ్ళిపోయి ధనము ఎడల ఏ రకమైనటువంటి లోభము లేకుండగా ధనము యొక్క దృష్టి లేకుండగా ఇంకోవైపు చూస్తూ ఉండడం అనే పని చేసినట్లయితే దాన్ని వ్యుత్థానము ధనము దృష్టాంతం చెప్పారు నిజానికి ఆయన పుత్రతో ప్రారంభించారు శంకరుడు సో కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర అన్నారు అంటే అర్థం ఏంటి ఒక స్త్రీని ఈమె నా భార్య అని ముద్ర వేసి అని ఒక ఇమేజ్ పెట్టడం ఒక ముద్ర వేయటం అంటే ఒక ఒక ఫిక్సేషన్లో పెట్టడం ఆ మనిషిని ఈమె నా అని ముద్ర వేయటం ముద్ర వేసేప్పటికేమవుతుంది కొంత పురుషాధికారం ఉన్న సందర్భంలో భార్య ఒదిగి ఉండాలి తర్వాత మతం ఎలా ఉంటుంది అది పురుషులకు ఫేవరబుల్గా స్త్రీలకు అన్ఫేవరబుల్గా ఉంటుంది మతం కాబట్టి ఆ మతదృష్టి గట్టిగా ఉందనుకోండి నీకు గాయత్రి మంత్రం పనికిరాదు నేను గాయత్రి చెప్పని చేస్తే సగం నీకు వస్తుందిలే అంటాడు వీడు అంత కాండెండింగ్ యాటిట్యూడ్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని అది కరెక్ట్ అయితే అవ్వచ్చు దాకా నీకు అక్కర్లేదు గాయత్రి మంత్రం నువ్వు వెళ్ళి కాఫీ పెట్టి ఒంటలో వండుకో నేను గాయత్రి చేస్తున్నా కదా దాంట్లో సగం నీకు వస్తుంది లే అని ఏదో శ్లోకం చెప్తాడు వచ్చి దాని శ్లోకం అంటే చెప్తాడు ఇంభో శ్లోకా ప్రమాణం శ్లోకం చెప్తే పని అయిపోయిందనుకుంటున్నావురా శ్లోకం అది తాతకి దగ్గులు పెరిపే ప్రయత్నం చేయద్దు శ్లోకాలు చెప్పి కాబట్టి ఇప్పుడు ఇలా ఉంటుంది ఈ రకంగా ఆమెని డామినేట్ చేయడం ఆమె నాకు చెప్పిన మాట వినాలి అని అనుకోవడం దీన్ని స్థలంగా ఆమె కొంచెం ఇటు చూసి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కొంచెం నేర్చుకుని అయిందే జామినేషన్ చేసినంతకాలం చేశారు ఇంక ఊరుకోండి ఉందనుకోండి వీడు లోపల బాయిల్ అయిపోతాడు హౌ లాంగ్ కన్ యూ టు టీవీలు సినిమాలు చూస్తూ వాతావరణంలో మార్పు వచ్చే సంగతి వాళ్ళకు తెలిసిపోతుంది ఈ డామినేషన్ సహించరు సహించకపోయేప్పటికీ వీడు బెంగ పెట్టుకుంటాడు శంకరులు అన్నారు డోంట్ డూ దట్ మిస్టేక్ కాకే కాంత ఒక హ్యూమన్ బీయింగ్ని పట్టుకుని ఒక ముద్ర వేసం పేరు పెట్టి డామినేట్ చేసే ప్రయత్నం చేయటం తప్పు యు గివ్ హర్ ఈక్వల్ రెస్పెక్ట్ అండ్ ట్రీట్ హర్ విత్ డిగ్నిటీ అండ్ సెన్స్ ఆఫ్ డ్యూటీ డోంట్ ట్రై టు డామినేట్ లెర్న్ టు లవ్ అని చెప్తారు కాతీయకాంతాండంలో అభిప్రాయం అది కాస్తే పుత్ర ఈ పుత్రుడి గురించి ఇది సందర్భం ఇది ఈ సందర్భంలో చెప్పబోతే ఇంకెప్పుడు చెప్తాం పుత్రుడి విషయంలో వ్యుత్థానం ఎలా ఉంటుంది ఏదైనా పుత్ర సిద్ధల్ని చెప్పి వ్యుత్థానం చెప్తున్నారు కదా ఎలా ఉంటుంది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే ఈనో సంసారం మనకు తెలియంది కాదు అనుభవపూర్వకమైనటువంటి విజ్ఞానం ఇది కాబట్టి పుత్రుడు పుత్రుడు అంటే పుత్రిక ఇంక్లూడెడ్ సంస్కృతంలో ఏకశేష సమాసం అని ఉంటుంది పుత్ర అంటే పుత్రిక పుత్రిక చ పుత్రశ్చ పుత్రం అని ఉంటుంది సమాసం ఏకశేష సమాసం ఉంటుంది అంటే సంతానము అర్థం చెప్పాలి కాబట్టి సంతానం విషయంలో ఎలా ఉండాలో తెలుసుకోండి అంటే మరి నేను శాస్త్రము దృష్టికోణాన్ని మీకు చెప్తున్నాను మీరు ఆ దృష్టికోణానికి రావడంలో క్లేశము ఉన్నమాట వాస్తవం ఇప్పుడు నిత్యమే ఎక్కాలంటే కష్టం కాదు నిత్యం ఎక్కాలంటే శ్రమపడాలి కిందకి జారాలంటే ఏం క్రమపడాలి ఏమక్క అలా చక్కగా జారిపోతారు నిత్యం ఎక్కాలంటే క్షమపడాలి కాబట్టి ఆ శాస్త్రము యొక్క విషన్నుని అది మనం స్వంతం చేసుకోగలిగితే అది ఫ్రీడమ్ వచ్చేస్తుంది గొప్ప ఫ్రీడమ్ ఇప్పుడు నా కొడుకు నా కూతురు అనేవాళ్ళు ఎవళ్ళూ లేరు కస్తే పుత్ర నీకు పుత్రుడేమిట్రా పుత్రుడే అందరికీ తండ్రి భగవంతుడు మొత్తం సకల ప్రాణులు భగవంతుని యొక్క సంతానము ఒక పని అయిపోయింది అక్కడతోటి మళ్ళీ నాకు పుత్రుడు అంటే ఇప్పుడు భగవంతుడు నాకెవరు తండ్రి వీడు నాకు పుత్రుడు అప్పుడు భగవంతుడు ఏమవుతాడు గ్రాండ్ ఫాదర్ అవుతాడు ఈజీ ఎక్కడైనా విన్నారా మీరు అలాగా దేవుడు గ్రాండ్ ఫాదర్ అని ఎప్పుడైనా నో హీఈ్ నాట్ గ్రాండ్ ఫాదర్ హీజ్ ఫాదర్ ఫాదర్ అంటే అర్థమేంటి నాకు తండ్రియే వాడికి తండ్రియే వాడికి పుట్టబోయే పిల్లవాడికి కూడా తండ్రియే ఒకే తండ్రి ఉన్నాడు ఆ తండ్రియే తల్లి కూడా త్వమేవ మాతాచ పితాత్వమేవ మీరు ఇదో కూడా అంటే టాపిక్ వచ్చింది కాబట్టి ప్రసంగవశాప్తు చెప్తున్నాను దగ్గరస్తుంది త్వమేవ మాతాచ పితాత్వమేవా మీరు ఎప్పుడైతే అన్నారో ఆ దేవుడికి ఆకారం ఉండదు నిరాకారుడైపోతాడు సగుణుడుగా ఉంటాడు తప్ప సాకారుడు ఉండడు ఆకారం ఉంటే తల్లిదండ్రి రెండు వేల అవుతాడండి ఏదో ఒకటే అవుతాడు కానీ రెండు వేల అవుతాడు రెండు అయ్యాడంటే యు ఆర్ నౌ టాకింగ్ అబౌట్ సగుణ్ నిరాకార యు హు నో దట్ పాయింట్ ఎనివే అది ఆ టాపిక్ కాదు కాబట్టి భగవంతుడే సకల ప్రాణులకు తండ్రి మరి వీడి పిల్లవాడు ఈ లోకంలోకి నేను తీసుకొచ్చా మనం తీసుకొచ్చావా మీరు కన్సల్ట్ చేసే తీసుకొచ్చారా That's why we have to consult with a lot of people. Every time, dear sir, I want to come into this world through you. We have to consult with a lot of people. And we have to consult with a lot of people. We have to consult with a lot of people. We have to consult with a lot of people. No. From your point, it is all a coincidence, chance. ఇట్ ఈజ్ డిజైన్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది హయ్యర్ పవర్ హయ్యర్ పవర్ దృష్ట్యా డిజైన్ తప్ప మీ దృష్టిలో డిజైన్ ఏమీ లేదు మీ దృష్టిలో ఇట్ ఈస్ మీయర్ ఛాన్స్ కాబట్టి కొడుకు కూతురు వాటితో ఏమీ ఉండరు మరి ఎవరు ఉంటారు ఈ లోకంలోకి వచ్చిన ప్రాణులు ఎలా వచ్చారు ఈ లోకంలోకి మన ద్వారా వచ్చారు నా ద్వారా నా ఉపాధి ద్వారా ఈ లోకంలోకి ఈ పిల్లవాడు వచ్చినాడు వస్తూనే వాడిని మరి నా కొడుకు కాదు కదా మరి నేను ఎందుకు వాడిని రక్షించాలి అంటే మీ ద్వారా వచ్చాడు కాబట్టి రక్షించే డ్యూటీ మీకు ఉన్నది వాడికి రక్షణ ఇవ్వాలి ఎంతకాలం రక్షణ ఇవ్వాలండి అంటే వాడి కాళ్ళ మీద వాడు నిలబడే వరకు రక్షణ వాడి కాళ్ళ మీద వాడు నిలబడిన తర్వాత ఆశీర్వదించి ఉడియేట అంతే సంతానం విషయంలో అటువంటి ప్రవృత్తిని కలిగి ఉండాలి అబ్బాయి విషయంలో చెప్పాను అమ్మాయి అయితే ఏం చేయాలి అమ్మాయి నువ్వు అయ్య చేతిలో పెట్టేస్తే నీ డ్యూటీ అయిపోయింది అమ్మాయి విషయంలో అలాగా ఎందుకంటే స్త్రీకి అబలా అని పేరు ఆమె పెళ్ళి ఆమె చేసుకుంటుందనే పరిస్థితి కూడా వచ్చేసింది ఈ రోజుల్లో అయ్యే చేతిలో పెట్టడం అనే పూచి కూడా తండ్రికి లేదు చదువు చెప్పించేస్తే ఆ అమ్మాయి ఉద్యోగం సంపాదించేసి ఆ ఉద్యోగం చేసే చోటే ఎవరినో ప్రేమించేసి పెళ్ళాడేస్తుంది ఇంకా వీడికి ఆ సమస్య కూడా లేదు వీడి డ్యూటీ అంతే ఒకప్పుడు ఎలా ఉండేదంటే అమ్మాయికి పెళ్లి చేయటం నా కర్తవ్యము అని తండ్రి అనుక్కునేవాడు అది సందర్భం కూడా అది డ్యూటీ దట్స్ డే ఇంకా ఆ తర్వాత వాళ్ళ జీవితము వాళ్ళది మనం ఎప్పుడూ హెల్ప్ చేయొచ్చు ప్రేమతో సహాయం చేయడం ఎప్పుడూ చేయొచ్చు తర్వాత నేనేమంటానంటే నా కొడుకే హెల్ప్ చేస్తానని ఎందుకు అనుక్కోవాలి మీకు అలముందు ఎవడో యువకుడు కష్టపడుతూ వచ్చారు మీకు సహాయం చేసి శక్తి ఉన్నది నేను ప్రతి వాడికి చేయాలి కేవలం నా కొడుకే చేస్తానని అనుకోకూడదు కాబట్టి ఆ రకంగా వ్యుత్థానము చేయుత పుత్ర విత్త చూడండి విత్త గురించి నిన్న మీకు నేను మనం చేశాను ధనము అన్నది నాది అన్న ధనమేమీ ఉండదు నా సంచీలో ఉన్న ధనమే తప్ప నాది అనే ధనమేమీ లేదు సంచీలో ధనం ఉన్నది సంచి నా చేతిలో ఉంది కాబట్టి ఆ డబ్బును నేను యథోచితంగా ఖర్చు పెడతాను అంతే తప్ప నాది అనే ధనం ఉండదు నిన్నే ట్రస్టీషిట్ ప్రిన్సిపల్ అంటారు మీరు మీ దగ్గర ఉన్న సంపదకి మీరు ట్రస్టీ అంతే ట్రస్టీ దాన్ని భద్రం చేసి ధర్మాధికారి అంటారు దాన్ని భద్రం చేసి యోగ్యమైన విధంగా ఖర్చు పెట్టేయటమే మీరు చేయాల్సిన పని అంటే దాని అర్థం ఏంటో చూసినా ఎవళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసి చేతులకు దురుపు కూర్చోదు ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తే ఎంత ఫ్రీడమ్ అయిపోతుందండి చేతులు దురుపు కూర్చోదు ఆ విధంగా విత్తషణను చెప్పినారు ఇక్కడ విత్తంలో ఇంకా లోకైషణ లోకైషణ రెండు రకములు ఒకటి ఇహలోకంలో పేరు ప్రతిష్టల కొరకు ప్రాకులాదుత అది లోకైషణ ఈ లోకీక్షణ ఇది ఇక్కడ చెప్పే వేదాంతం ఇది ఆచరణకి కఠినంగా ఉండదు అలా అనిపిస్తుంది మన అజ్ఞానం చేత మనకి కఠినం అని మీరు దాని స్వరూపాన్ని జాగ్రత్తగా పసిగడితే ఈ లోకంలో నా పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడటమంత తెలివి తక్కువ పని అదే కాదు మరొకటి లేదు ఈ సృష్టిలో అంత తెలివి తక్కువ అదే పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడి వాళ్ళు పొందే నరక బాధ ఇంతా అంతా కాదు మహాదుఖమే మనిషి అనుభవిస్తాడు పేరు ప్రతిష్టల కోసం ఏ పేరు ప్రతిష్టలు నాకు అక్కర లేదు అనుకున్నవాడు వాడు ఎప్పుడు పుణ్యాత్ముడే ఆ స్థితికి చేరుకోవాలి లోక అంటే లోకులు అంటే జనులు వాళ్ళు మనల్ని సన్మానం చేసిన అవమానం చేసిన అందరికీ సమానంగా ఆశీ ఆశీర్వచనమే అందరినీ సమానంగా ప్రేమించుటాయే పైగా సమ్మానం చేసిన వాడికంటే అవమానం చేసినవాడు మనకి మిత్రుడు సమ్మానం చేసిన వాడు మనకి అహంకారం కలగటానికి హేతువైపే అవ్వచ్చు కానీ అవమానం చేసిన వాడు మనం నేల మీద నడిచేందుకు సహకరిస్తాడు మనం అహంకారాన్ని పొందకుండగా మన మన బలహీనతల్ని మనం గుర్తుపట్టి మన హద్దుల్లో మనం ఉండడానికి సపోర్ట్ చేసేది ఎవడు మనల్ని అవమానం చేసేవాడు మనల్ని తిట్టేవాడు అప్పుడప్పుడు ఎవరైతే ఫోన్ చేసి తిడతారో వాళ్ళు మొట్టమొదట ఎన్నదగ్గ్గ మిత్రులు ఫోన్ చేసి పొగిడేవాళ్ళు దండాలు పెట్టేవాళ్ళు వాళ్ళు మిత్రులే కానీ వాళ్ళకంటే కూడా ఎక్కువ మంచి మిత్రుడెవరు ఫోన్ చేసి తిట్టేవాడు ఫోన్ చేయగానే ఈ మధ్యన కాలర్ ఐడియన్ ఒకటి వచ్చింది ఒకప్పుడు ఉండేది కాదు కాలర్ అయిహో ఎవడు ఫోన్ చే ఓహో ఇది తిట్టి వ్యక్తి ఫోన్జా అని చెప్పండమ్మా ఏమిటి ఏమిటా తిట్లు ఏమిటో చెప్పేస్తే వినేస్తే ఆ క్షందలు ఎట్టి మీరు వేసేస్తే చేస్తుంది నిజంగా సో ఆ రకంగా ఉండాలి ఎంత ఎక్కువ అంత ఎక్కువ ఆశీర్వచనం అంత ఎక్కువ ప్రేరణ అలా ఉండాలి యూ ట్రై దిస్ ఏమైపోతుందో తెలుస్తున్నా మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఈ బికమ్ ఫ్రీ విచేతనే ఈ అసంగతలో ఉన్న ఫ్రీడమ్ని రుచి మీరు చూశారంటే మీరు ఇంకా సంఘం అన్నది ఎప్పుడూ పెట్టుకోరు అసంగతలో ఉన్న ఫ్రీడమ్ని మీరు రుచి మరగాలి ఆ రుచిని మీరు గ్రహించాలి సో సంఘం అన్నది మీరు ఎప్పుడూ పెట్టుకోరు దీనికి కాళిదాసు దృష్టాంతం చెప్పాడు అభిజ్ఞాన శాస్త్రంలో ఒకడు ఒళ్ళంతా ఆమదం రాసు ఇంకొకడు స్వచ్ఛంగా స్నానం చేస్తున్నాడు ఆమదం రాసు కూర్చున్న వాడిని చూస్తే ఆ స్నానం చేసిన వాడికి ఎలా అనిపిస్తున్నాయి అమ్మో ఎంత ఫ్రీ ఎంత ఫ్రీడమ్ ఫీల్ అవుతాడు ఈ ఆమదం రాసు కూర్చున్నవాడు వీడు ఫీల్ అవుతాడు చాలా జిడ్డుగా చికాకుగా ఉండదు వ్యాసవికాలం అండి ఇక్కడ ట్రాపిక్స్ కదా అలా స్వచ్ఛంగా స్నానం చేసి చక్కటి స్వచ్ఛమైన వస్త్రములను ధరించి శుద్ధిగా ఉన్న శుచిగా ఉన్నవాడు ఎలా ఫీల్ అవుతుంది ఎంత ఫ్రీడమ్ ఉంటుంది ఫిజికల్గా ఈ అసంగత అట్టిది కాబట్టి అసంగము అనేటువంటి ఆయుధాన్ని మీరు ఉపయోగించి ఈ సంసారాన్ని మీరు నెగ్గాల్సి ఉంటుంది తర్వాత ఇంకో రహస్యం ఉంది దీంట్లో మీరు ఎప్పుడైతే తక్కువ దానిని అంటే మిథ్యాతత్వమును విడిచిపెడతారో అప్పుడు మీకు సత్యం చేతికి చిక్కుతుంది మీరు చిన్నదాని పట్టుకుని వ్రేలాడుతూ ఉంటే పెద్దది మీరు మిస్ అయిపోతారు చిన్నదాని విధులు పెట్టేస్తే పెద్దది మీకు దొక్కుతుంది కాబట్టి ఎప్పుడైతే మీరు పుత్ర విత్త లోక అంటే కోరికలు మూడింటికి చెందిన కోరికలు సంతానము భోగములు ధనములు అది విత్త తర్వాత ఇహలోకము పరలోకము లోకైషణ గురించి చెప్తూ ఉన్నాను పరలోకమునందు కూడా వ్యామోహాన్ని విడిచిపెట్టేయాలి అది కూడా లోకేషణ త్యాగంలో ఉంటుంది అంటే ఎలాగా పర స్వర్గమును కోరి యజ్ఞం చేస్తున్నాడు అనుకోండి దాని పేరు లోకైషణ స్వర్గమును కోరి యజ్ఞం చేస్తే లోకైషణ సో లోకైషణ రెండు రకాలు బ్రహ్మవర్చస అంటే ముఖము చాలా అందంగా ప్రకాశించేదిగా ఉండాలి అని కోరి వాడు కర్మ చేశాడనుకోండి ఆ కర్మ ఇహలోకానికి చెందిన యేషణ నాకు స్వర్గం కావాలి అని కోరి కర్మ చేశాడనుకోండి అది పరలోకానికి చెందిన యేషణ యేషణ అంటే కోరిక అనర్థం కామనా అనర్థం కాబట్టి ఈ లోకేషణ ద్విధమైన లోకేషణ వదిలిపెట్టేయాలి స్వర్గము అనేది స్వర్గాన్ని పొందాలి అనే కామన ఉండనే రాదు మీరు పుష్కర స్నానం చేయాలనుకుంటే చేయండి కానీ స్వర్గాన్ని కోరి పుష్కర స్నానము అనే దాన్ని పెట్టుకోకూడదు ఎందుకంటే స్వర్గాన్ని కోరుట అనేది ఏది దానిలో దోషము గలదు ఏమిటో దోషం చెప్పమంటారా మీరు స్వర్గాన్ని కోరుతున్నారంటే ప్రస్తుతం మీరు స్వర్గంలో లేరనియే కదా కదా అంటే మరి స్వర్గంలో లేకపోతే ఎక్కడున్నట్టు నరకంలో ఉన్నా కాబట్టి ప్రస్తుతం ఉన్న దాదాపు నరకాన్ని స్వర్గంగా తీర్చిదిద్దుకుంటే మంచిదనుకుంటున్నారా లేక చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తే మంచిది అనుకుంటున్నారా చచ్చిపోయిన తర్వాత మనం ప్రస్తుతం నరకంలో ఉన్నాము చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి అని దేవుడిని కోరికలు అనే కోరికతో దేవుణ్ణి ఆరాధించి వాడిని మత మతపరుడు అని అంటారు ఆ ధర్మం అలా ఉన్నది ధర్మం అంటే కర్మ ఆ కర్మలలో ఉన్నది కర్మిష్ఠలా ఉంటాడు జ్యోతిష్ఠమేను స్వర్గకామో యజేత ఐదు రోజులు తిండి చెప్పలు లేకుండా వాళ్ళంతా వెన్న రాసుకుని కూర్చుంటాడు జ్యోతిష్ జయకుడు ఎందుకు ఎలా కూర్చుంటాడు అంటే స్వర్గానికి పోవడానికి ఈ జగ ఈ లైఫ్ ఏమిటి ఇది ఇది నరకము మరి స్వర్గానికి పోయి నరకమే కదా మరి వేదాంతం ఎలా ఉంటుందంటే చూడయా నువ్వు కర్మ చేసి మరణించి స్వర్గానికి వెళ్ళడము తెలివి తక్కువ ఆ కర్మలనే కర్మయోగ రూపంగా అనుష్ఠించి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఇప్పుడు ఇక్కడ మీ హృదయం లోపల చుట్టూ స్వర్గాన్ని నిర్మాణం చెయ్యి అని వేదాంతం చెప్తుంది కాబట్టి లోకైషణ అంటే స్వర్గాదిలోకముల కామలని కూడా నీవు తిరస్కరించవలసి ఉంటుంది దాని ఎందు కూడా అసంగము మామూలుగా లోకంలో ఎలా ఉంటుందంటే లౌకికులకు పుత్రైషణ విత్తైషణ ఉంటుంది లోకైషణ ఉండదు వాడు స్వర్గాది గురించి పట్టించుకోరు వైదికులకి పుత్రేషణ విత్తషణ తక్కువగా ఉండి లోకేషణే ప్రధానంగా ఉంటుంది వాళ్ళకి కానీ వేదాంతతులకు మూడు కూడా తిరస్కరించుట దీన్ని అసంగ అని అన్నాము అసంగ పుత్రవృత్త లోకైషణాదిభ్యులుథానం ఆది శబ్దం చేత ఇంకా చిన్న చిన్న చిత్ర చిల్లర కోరికలు ఏమైనా ఉంటే ఆ కోరికలను కూడా మీరు విడిచిపెట్టేయండి అంటే నాకు పవర్ కావాలి రాజకీయ అధికారం కావాలి నాకేమో పదవి కావాలి ఇలాంటి కోరికలను కూడా మీరు విడిచిపెట్టేయండి ఏ కోరికలు పెట్టొద్దు పుత్రుడు విషయంలో పుత్రుడు నాకు అనుకూలంగా ఉండాలి నేను చెప్పిన మాట వినాలి వాడు సంపాదించే జీతం నాకు ఇవ్వాలి అని మీరు పెట్టుకోవద్దు అసలు పుత్రుని జీతం ఎంత అని నీ జీతం ఎంతరా నాయనా అని అడగక్కోదు ఎందుకు మనకి అటు వాట్ ఎవరు హీ వాట్స్ కాదు మిగులుతుంది మిగిలితే అట్టు పెట్టుకోరు కాదు నాన్నగారు నీకు ఇస్తాను నీ మనస్సు నీ పెద్ద మనస్సుకి నేను చాలా సంతోషించాను నాకు మనకి వాళ్ళెందుకు ఇవ్వడం మనమే ఇద్దాం పెద్ద పెద్ద రికం ఎప్పుడు నిలబడుతుంది మనం ఇస్తే నిలబడుతుంది పుచ్చుకుంటే ఏమవుతుంది అలా ఉండాలి అంటే మరి ఉండద్దా అంటే దానికి తగ్గట్టుగా వ్యవస్థ చేసుకోవాలి ఉన్న దాంట్లోనే ఇవ్వచ్చు ప్రేమను ఇవ్వడానికి లోటే ఉంది డబ్బు ఇవ్వలేకపోవచ్చు ప్రేమను ఇవ్వచ్చు అసంగంగా అసంగత అన్నది యు కెనాట్ డిస్క్రైబ్ ఇట్స్ గ్లోరీ దాని మహిమ ఇంతా అంతా కాదు చాలా గొప్ప మహిమ అసంగత కాబట్టి ఎందుకంటే మీకు ఎప్పుడైతే సంగము ఉన్నదో వెంటనే సంగము నుండి భయము పుట్టును భయము చాలా చెడ్డది సంగము చెడ్డది దానికంటే చెడ్డది భయం భయం ఏంటి వస్తుందో తెలుసునండి మనిషి మనస్సుని నిర్వీర్యం చేసి పెడుతుంది ఆ మనస్సుకి ఒక సత్యతత్వాన్ని తెలుసుకునేటువంటి సామర్థ్యాన్ని కూడా భయము నాశనం చేసేస్తుంది భయస్వభావముదలవాడు ఆత్మతత్వాన్ని అరయుటకు అనర్హుడు వాడికి అర్హత లేకుండా అయిపోతుంది అంచేతనే అంధవిశ్వాసాలని కఠినంగా ఖండించటం ఎందుకంటే ప్రతి అంధవిశ్వాసం వెనుక ఒక భయము దాగి ఉంటుంది భయం కారణంగా వీడు మోహ విశ్వాసాలను పెట్టుకుంటాడు కాబట్టి కోరికలు రజోగుణమైతే భయము అంధవిశ్వాసము అనేది తమో గుణం అవుతాయి ఇది రెండూ చెడ్డవి రెండిట్లో తమో గుణం మరింత చెడ్డవి కాబట్టి సంగము నుండి భయము పుట్టును ఇప్పుడు మనం మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని బెంగ పెట్టుకున్నాం అనుకోండి బెంగంటే భయానికే మరో రూపం పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని బెంగ పెట్టుకున్నాము అంటే దా దాన్నే భయము ఉంటారు ఆ భయం ఎందుకు వచ్చింది ఏమండి ఇప్పుడు ఎంతమంది యువకులు ఉన్నారు చూసి మన భారతదేశంలో ఎంత తెలంగాణ రాష్ట్రంలో యువకులు ఇరవై ఏళ్ళ వయస్సు యువకులు ఎంతమంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు వాళ్ళందరి గురించి బెంగ ఉందా వాళ్ళందరి గురించి బెంగ పెట్టుకున్నవాడు నరేంద్ర మోడీ గారు పెట్టుకున్నారు వీళ్ళందరినీ బాగు చేయాలి అని ఆయన బెంగ పెట్టుకున్నారు స్కిల్ డెవలప్మెంట్ అనేది పెట్టి వీళ్ళకి ఏదైనా ఉపయోగపడి పని ఏమైనా చేస్తే బాగుపడతారేమో అని పాపం ఆయన కష్టపడుతున్నాడు ఆయన వీళ్ళకి స్కిల్ ఉండదు డిగ్రీ ఉండదు డిగ్రీ కాపీ కొట్టి సంపాదించి డిగ్రీ పట్టుకొస్తాడు తప్ప స్కిల్ ఉండదు సో వాళ్ళకి స్కిల్ నేర్పి ఏదైనా ఉద్యోగం లో పెడితే పైకి వస్తారేమో తద్వారా దేశం పైకి వస్తుందేమో అని ఆయన కూడా బాధ ఆయన కూడా కష్టపడుతున్నాడు తల్లిదండ్రులు ఇంతమంది పిల్లలు ఉంటే వాళ్ళతో పాటు మన పిల్లాడు సంథింగ్ హీ విల్ డూ సంథింగ్ హీ విల్ గెట్ అండ్ సంథింగ్ హీ విల్ డూ వాడు కూడా వాడి ప్రారంభాన్ని తెచ్చుకు వచ్చినాడు కదా కాబట్టి అయితే గాల్లో వదిలిపెట్ట గాల్లో వదిలిపెట్టద్దు కావలసిన సపోర్ట్ ఇవ్వాలి సహాయం చేయాలి కానీ సంఘము ఉండరాదు అటాచ్మెంట్ ఉండరాదు అయితే మనం ఏం చేస్తాం సపోర్ట్ ఇస్తాం సహాయం చేస్తాం ధనం ఖర్చు పెడతాం సంఘాన్ని కూడా బాగా పెట్టుకుంటాం అటాచ్మెంట్ గట్టిగా పెట్టుకుంటాం దాంతో మనకి బెనిలా భవిష్యత్ అనేప్పటికీ భయము వేస్తూ ఉంటుంది టీవీ పెట్టినా మా కుర్రాడికి అని తల్లి అడుగుతూ ఉంటుంది వీడిని నెంబర్లో వీడిని నెంబర్లు చూస్తూ ఉంటాడు ఒకడు నెంబర్లు ఒకడు గ్రహాలు ఒకడు ఇది అది కాంబినేషన్ యాస్ట్రోన్యూమరాలజీ అని ఇంటర్ డిసిప్లినది సైన్స్ అనమాట అక్కడికి సైన్స్ని ఆ లెవెల్కి పట్టుకొచ్చారు మన వాళ్ళు ఇంటర్ డిసిప్లి సో ఆ సంఘం ఏం చేస్తుందంటే భయమును సృష్టిస్తుంది ఒకసారి మీరు భయం గుప్పిట్లో పడ్డారంటే మీరు ఆత్మతత్వాన్ని అరయడానికి అర్హులు కాకుండా అయిపోతారు కాబట్టి సంఘములో అంతటి దోషము గలదు తర్వాత ఈ సంఘాన్ని గురించి ఇంతల్లా చర్చించినప్పుడు మరొక అంశాన్ని చెప్పక తప్పదు లేకపోతే తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నది అదేమంటే ప్రేమ వేరు సంఘము వేరు సంఘము అతుక్కుంటుంది పట్టుకుంటుంది ఫ్రీడమ్ లేకుండా చేస్తుంది ప్రేమ విడిచిపెడుతుంది క్రీడమిస్తుంది ప్రేమ అది ప్రేమ మీరు ఆలోచించండి పదిహేను ఏళ్ళ కుర్రాడిని వీడు హాస్టల్లో ఉంటే అక్కడ కష్టపడిపోతాడో మనకి దూరంగా ఉంటే ఏమి ఇబ్బంది పడిపోతాడో అని తల్లిదండ్రులు తమ దగ్గరే పెట్టుకున్నారనుకోండి వాడు ఎప్పుడైనా జీవితంలో పైకి వస్తాడా పైకి రాడు ఏం చేయాలి హాస్టల్లో పడేయాలి తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తే కమ్యూనిటీలు వింద అలవాటు అవుతున్నాయి సమాన విద్యార్థులతో కలిసి జీవించటము సుఖాలైనా దుఃఖాలైనా వాళ్ళతో కలిసి అనుభవించటము ఆ వాతావరణం అలవాటు అవుతుంది కష్టము తెలుస్తుంది సుఖము తెలుస్తుంది అప్పుడు వాడు ఒక న్యాక్ డెవలప్ అవుతుంది పది మందితో వ్యవహరించటం అభ్యాసం అవుతుంది లేకపోతే వీడు కోపస్థ మంగుక తయారవుతుంది నూతిలోని కప్ప వలే వాడికి ఏమీ లోకజ్ఞానమే లేకుండా తయారవుతుంది కాబట్టి మన సంఘము వాడిని చెడగొడుతుంది వాడిని బాగు చేయదు అదే బుద్ధిమంతులైన తల్లిదండ్రులు అయితే ఏం చేస్తారు అని హాస్టల్లో జాయిన్ చేస్తారు జాయిన్ చేస్తే హాస్టల్ ఫీజు కట్టేసి వాడికి పాకెట్ మనీ ఇచ్చేసి ఇంటికి వాడు మళ్ళీ మనీ అడిగితే పంపిస్తారు ఆ సందర్భాన్ని బట్టి వాడి ఫ్రీడమ్ వాడికి ఇచ్చేస్తారు అది యథార్థమైన ప్రేమ వాడిని పట్టుకుని నొక్కి పెట్టి సంఘము కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది మీరు ప్రేమించవద్దని నేను చెప్పట్లా మీరు మీ పత్ని ప్రేమించవద్దు మీ భర్తని ప్రేమించవద్దు అని నేను చెప్పట్లా మీరు సంఘం పెట్టుకోవద్దు అంటున్నా మీరు ప్రేమి ప్రేమించాలి సంఘము ఉండరాదు పుత్రులను పుత్రికలను ప్రేమించాలి సంఘము ఉండరాదు అసలు ఒక ప్రార్థన ఉన్నది ఈ ప్రేయరు స్వామి రామకృష్ణ పరహంస యొక్క ప్రేయరు ఈ ప్రేయర్ని ఆయన రికమెండ్ చేశారు ఈ సంఘానికి ఉపాయంగా రికమెండ్ చేశారు ఎప్పుడైనా మీ పుత్రుడికి కానీ పుత్రిక లేకపోతే మీరు ప్రేమించేటువంటి బంధువు దగ్గర బంధువుకి నియర్ అండ్ డియర్ ఎవరికైనా కష్టం వస్తుంది అనే భయం మీకు ఉన్నట్లయితే మీరేం చేయాలి ఈశ్వరుడికి ప్రార్థన చేయాలి ఈశ్వరుణ్ణి ఏకాంతంలో కూర్చొని భక్తితో ప్రేమతో ఈశ్వరుడికి ప్రార్థించాలి ఓ ఈశ్వర ఈ వ్యక్తి నా కుటుంబం కాదు మీ కుటుంబంలో వాడు మీ కుటుంబానికి చెందినవాడు నాకంటూ కుటుంబం ఏం లేదు నేను కూడా నీ కుటుంబం వాడిని ఈ జగత్తంతా నీ కుటుంబం నేను నీ కుటుంబంలో వ్యక్తిని నేను ప్రేమించే వీడు కూడా వీడు లేకపోతే ఈమె ఈమె కూడా నీ కుటుంబం వ్యక్తులు వాళ్ళు దే యువర్ ఫ్యామిలీ నాట్ మై ఫ్యామిలీ దే యువర్ ఫ్యామిలీ ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు అప్లిఫ్ట్ గాన్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ నేనెక్కడప్పుడు ఇప్పుడు పది మంది చెరులో మునిగిత కొడుతున్నారనుకోండి దీంట్లో ఎవడు పైకి తీస్తాడు ఎవడు ఎవరిని పైకి తీస్తాడు గట్టి మీద ఉన్నవాడు ఎవడో వీళ్ళందరినీ పైకి తీయాల్సిన వాడు నేను కూడా సంసారంలోనే ఉన్నాను నేను ప్రేమించే వ్యక్తులు కూడా సంసారంలోనే ఉన్నారు వాళ్ళ యొక్క బాగోగులను నీవే రక్షించవలను నేను నీకు శరణాగతి చేస్తున్నాను వాళ్ళ బాధ్యతని నేను నీకు అప్పచెప్తున్నాను హే ఈశ్వర అని ప్రేయర్ చేయాలి అలా ప్రార్థించాలి అలా ప్రార్థించినట్లయితే మీకు మనస్సులో ఉన్నటువంటి సంఘము తగ్గుతుంది దానివలన బెంగా భయమే తగ్గుతాయి మీరు అలా ప్రార్థించకుండా దేవాలయానికి వెళ్ళి పూజకి అష్టోత్తర శతనామ పూజకి ఒక టిక్కెట్టు కోసి పన్నెండు రూపాయల టిక్కెట్లు పెద్ద ఘనకార్యం ఏమంటే ఆయన ఇలాంటి పన్నెండు రూపాయల టిక్కెట్లు వేయ ఒకే అష్టోత్తర శతనామ పూజ చేస్తాడు యాభై విధాన స్థలంలో ముప్పై ఫ్లాట్లు కట్టినట్టుగా దాంట్లో మీకు ఎద్ది గిజాలు ఉంటుందంటే రెండు గిజాలు ఉంటుంది సో ఆ రకంగా అష్టోత్తర శతనామ పూజ ఏదో చేస్తాను దాంట్లో మీ పేరు మా పిల్లాడి పేరు కూడా చెప్పండి అంటే సా కుటుంబాన మన్నా ఉండేది అని కట్ట సాకుటుంబాన మనకూడదు సా కుటుంబ స్థ్యానాలు దాంట్లో విభక్తి విభక్తి జ్ఞానం ఉండదు లేదని తెలుస్తూ తర్వాత మా అమ్మాయి పేరు కూడా చెప్పండి మా మనవాడి పేరు కూడా చెప్పండి ఏమన్నా ఎక్క ఉంటాయి ఎందుకంటే వీళ్ళందరికీ క్షేమం కోసం నేను పూజ చేస్తున్నాను అంటే ఇప్పుడు వాళ్ళందరి క్షేమం ఎవరిలో పూచి అయింది ఈ పూజ చేసేవాడి పూజ అయింది ఈశ్వరుడు పూచి కాదు అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడు సరే నువ్వే చూసుకోవాలి ఎందుకు